గొప్ప దీవానికి వందనా చేసినంత నీళ్ళు మేము కూడుకున్నాం శోభ పచ్చిన పత్రిక దర్శించి మాట్లాడండి కాశ వర్షాలు తెచ్చండి విడుదల తెచ్చేయండి ముఖ్యంగా శ్రోభ నీ యొక్క ఆత్మగ చేయండి నీ స్వరంగించే భాగ్య మగదేవచ్చు ఈ శోభా గొప్ప దీవానికి వొందనా చేసినాం ముఖ్యంగా దేవాన్ని సేవ భారం మగదేచండి శోభ మేము నిక్సేవ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి శుభా ఎసుండి పనులుగా ఇవ్వ డిస్టర్బెన్స్ కాకుండా మీరు ఒక సాయం తెచ్చండి విడుదల తెచ్చండి కాశాలు తెచ్చండి శోభ ఆయన మొరపెట్టిన వారికి ఏం పొద్దు లేదంటున్నాం శోభ మీకు వందనాలు మీరు మాకు తోడు ఇవ్వండి కోస వృష్టి తీర్చి ఒక వాక్యద మాతో మాట్లాడండి సత్యాన్ని మీరు గయించాలా దాన్ని బట్టుకుని అడవాలా అనేక సిద్ధపరిచాలా మీరే మాకు సాయం తెచ్చండి గొప్ప దేవా ఎంతమంది నశించిపోతారు ఇవ్వ వాళ్ళకి స్వార్థలు దేవా నువ్వే సృష్టికర్త నువ్వే విడుదల చేసి దేవుడు నమ్మాల ప్రతి ఈ ప్రతి ఒక్కరికి మేము స్వార్థ ప్రకటించలేగనా విడుదల మీద తెచ్చండి కోశ ఇన్న వాక్యాలు మేము మా వృద్ధులను అయితే మేము ప్రకటించలాగా మీరే మాకు సాయం వచ్చేసి మీరు అదైతే వహించండి ఇసువా ఎవరైతే రాలేకపోతున్నారు ఇష్టవా అలాగే మీరు లాకరండి ఇసువా విడుదల దేయండి ఈ కొద్దిన్నైతే పతకూర పొందుకోవాలి మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల దేసిన ప్రస్తుతి ఘనత నీకే చెందులుగా కాదేవా మీరే మాకు సాయం తెచ్చేసి ఈ రక్ష సిద్ధ పచ్చుకోమని ప్రశ్నండి మెయిన్ పాటే థ్యాంక్ యూ పాట పాడుకున్న ప్రభు నిస్ జుతా ఎంతో మంచిది ఏ సు ప్రభు నిస్ జుతా ఎంతో ఎంతో మాచ్చిది మా హో నతుమో నో మా హో నతు नै नाम ममो स्तुतिंचुटाये बहु मंची दे स्तुतिंचुटाये बहु मंची दे हालेलुया हालेलुया हालेलुया हालेलुया ప్రభునిస్తూ తీర్చుతా ఎంతో ఎంతో మాచీవి విలువైన రంత ము సిలువాలు ఖర్చి విలువైన రంత ము ప్రభు కడిగేను కలుషాత్ములా మంపో ప్రభు కడిగేను హల్లే హల్లే హలే ప్రభు ప్రభునిస్తుతి చుటా ఎంతో ఎంతో మంచిది సు ప్రభూస్ సుతించుతా ఎంతో ఎంతో మా చి గొప్ప రుచి ఎంతో గొప్ప రక్షాన ఋచి సొంత శరీరముగా మవమాచేను santa shri ram gamamam marchena hallelujah hallelujah hallelujah hallelujah oh, o prabhu nibute chutan ento ento manchidin ma, ma shela mo ే రేమో మా శైల మో మా కోయో మా ప్రభువే మా కో ప్రభువే హల్ ప్రభును స్టాం ఎంతో ఎంతో మిది ఇసు ప్రభును స్టాం ఎంతో ఎంతో మిదిం ఉన్నాత దుర్గా మురక్షా న శృంగ ఉన్నాత దుర్గా శృంగం రక్షించువాడు మన దేవుడే రక్షించువాడు మన యేసుడే హల్లేలుయా హల్లేలుయా హల్లేలుయా హల్లు ఏసు ప్రభుని స్థూతి ఇంచుట ఎంతో ఎంతో మంచిది ప్రభును సుతే చుట ఎంతో ఎంతో మంచిది అతి సుందరుడు అందారిలో అతి సుందరుడు అందరిలో తికాక్ష నియోడు అతి ప్రియ అతి ప్రియ ప్రభు నిసు ప్రభు నిసు ఎంతో ఎంతో మంచిది రాత్రిం బవాలు వినోలతోని రాత్రి బవాలు వినోలతోని స్తీ చుటాయి బహు Hallelujah hallelujah hallelujah hallelujah yesu prabhu so teenchuta ento ento mithi yesu prabhu ni so teenchuta వాక్యం చూసుకున్నాను ప్రేషణాలు ప్రార్థన చేసుకొని ప్రార్థన స్తోత్రం ప్రభా అశుధాత్మల దేవా ఈశ్వరి ప్రభా తండ్రి మీకే భద్రాలు చదివిస్తున్నాను కదండి ప్రభావ మరి నాకు ఇచ్చిన ఇంకా అవకాశం బట్టి ఇంకా సమయాన్ని బట్టి నీకే భద్రాలు చదివిస్తున్నాను ప్రభా దేవా మరి నేను వాక్యం చెప్తున్నానుగా ప్రభా మరి పరిశుధాత్మ నాకు దయచేసి ప్రభావ పర్షులత సహాయం నాకు అనుగ్రహించే ప్రభావ మరి పశుధాత్మ స్వాధీనమంతమైన నుంచి నన్ను పెట్టుకునే ప్రభా నేను వాక్యం ప్రకటించడం నాకు సహాయపడలేదు మరి నాకు బయలుపరిచినంతే కూడా ప్రభా నేను ప్రభావ మరి చెప్పు సహాయపడమని ఈ క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈతను నలభై ఉదయం పది గేడు వర్షం చూసుకున్నాను ఒకసారి నేను శ్రమలో పాలన శ్రమలో పాలై దీనివడానికి అయితే ప్రభువులను తలంచుకొని చున్నాడు నాకు సహాయం నీవే నా నీవే అని కీర్తనకారుడు దేవునికి మొరపెడుచున్నాడు కాబట్టి ఈ వాక్యం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే కదా నేను శ్రమల పాలై దీనుడు అని అయితేనే ప్రభువులను తలంచుకొని చున్నాడు రోజు అయితే ఎవరైతే కదా శ్రమల పాలై దీనులై నలిగి నలిగిపోతాడో వారి పట్లంట కదా దేవుడు వారిని తలంచుకుంటాడంట దేవుడు వారి అంటూ దృష్టించి వారిని తరించుకుంటాడంటే వారిని జ్ఞాపం చేసుకుంటూ ఉంటాడంటే శ్రమలు మనకి ఎందుకు వస్తాయి అని మనం చూస్తే ఒకటి మనము మన ఒక మనము మన దీనులమై మన తగ్గింపు నిమిత్తము కొన్ని శ్రమలు వస్తాయి మనకి ఇంకోటి మనకి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మనము మన యొక్క విశ్వాసము పరీక్షించే నిమిత్తమే శ్రమలు వస్తాయి మనకి ఇంకోటి మరి ఈ యొక్క లోకానుసారంగా జీవించే విషయంలో కూడా తనకు తారనే వాళ్ళ చేతులలో కూడా శ్రమలు తీసుకుంటా ఉంటారు కానీ దేవుడు ఏమంటుండే ఇక్కడ మరి మన తగ్గింపు నిమిత్తము మన దీనోత్వం నిమిత్తం వచ్చే శ్రమలు మనకు వస్తే ఎంతో మేలు అని మనం చూసాము అయితే ఒకసారి మత్తవార్తలకు చూస్తే అత్యవార్థలు పది మత పది అయితే ఇక్కడ దేవుడు ఏం గీసంతా పన్నెండు మందిని పంపుచ్చు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది అనగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చెప్తూ ఇక్కడ ఏమంటుందంటే ఇరవై నాలుగు వర్షం చూసుకుంటే శిష్యుడంట బౌధ కంటే అధికుడు కాడు అలాగే దాసుడు యజమానుడు కంటే అధికుడు కాడంట అలాగే శిష్యుడు తన బౌధకుని వలన దాసుడు తన యజమాను వలన ఉండిన చాలును అంటున్నాడు కదా అయితే ఇంటి యజమానికి అంట పేరు పెట్టినప్పుడు కదా ఆయన శిష్యులు అన్న వారికి ఆయన బిడ్డలో కూడా ఇలాంటి పేరు పెడతారు అని దేవుడు మనకి చెప్తున్నాడు కదా ఇక్కడ అయితే మై కార్ చేసుకోండి కొంచెం ఓకే అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే ఇక్కడ దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆ రోజు ఏమని కదా ఇంటి యజమానుకి ఏ పేరు అయితే ఉంటుందో ఆయన శిష్యులకు ఆయన ఆశ్రయించిన బిడ్డలకు కూడా అదే పేరు ఉంటది కదా అయితే మరి ఇక్కడ ఏమంటుంట దేవుడు కాబట్టి మరి ఆయనే మన ప్రభు కూడా ఎన్నో శ్రమలు పొందినాడు కదా కదా బోధకుడే ఎన్ని శ్రమలు పొందిండు మన యజమానుడు అయిన ప్రభువే ఎన్నో శ్రమలు పొంది కదా ఆయన చెప్తున్నాడు ఏంటంటే కదా దేవుడు మన ప్రభు యజమానుడు ఎన్నో శ్రమలు పొందినప్పుడు మనకు కూడా శ్రమలు ఉంటాయి కదా అని మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కదా అయితే మనకు వచ్చిన శ్రమలను బట్టి అంట మనము భయపడకుండా నిమిత్తము దేవుడు మనకి ఈరోజు మాటలు బయలుపరుస్తున్నాడు ఏంటంటే మరి ఆయన శిష్యులకి ఆయన బిడ్డ వారికి అందరికీ ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి కానీ మీరు భయపడకండి అంటున్నాడు దేవుడు చూడండి అయితే ఎందుకంటుండే మీరు భయపడకండి అని మరి ఈ లోకంలో శ్రమలు ఉంటాయి కదా మరి దేవుడి బిడ్డలకి శ్రమలు ఉంటాయి శ్రమ లేకుండా ఎవరిని ప్రభుని కూడా మనం చూడలేము కదా అన్నికి దగ్గర ఎవరు కాలేరు శ్రమ లేకుండా ఉంటాయి అన్ని మంచిగా ఉంటే దేవునికి దగ్గర ఉండరు ఎవరు కదా అన్ని మంచిగా ఉంటే దేవుని వైపు కూడా చూడరు అందుకనే శ్రమలుట మంచిదే అయితే చూడండి మనుష్య కుమారుడు అనేక శ్రమలు పొంది పొంది కదా అయితే మనుష కుమారుడు అనేక శ్రమలు పొందినప్పుడు కదా మన ప్రభుత్వ దేవుడు కదా మనకు కూడా శ్రమలు అని చెప్తున్నారు దేవుడు అయితే కాబట్టి మనకు శ్రమ ఉంటది కానీ అంత వరకు సహించిన వారు ధన్యుడు అవుతారంట అని ఇక్కడ మనకు వాక్యము జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కదా అంత వరకు సహించాలంట శ్రమ లేదు అంతవరకు సహించిన వాడు తన్యుడు అవుతాడు కానీ శ్రమ లేకుండా నేను ఉంటాను అని చాలా మంది చాలా వరకు ఏము అంటే కదా శ్రమ వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే శ్రమ వచ్చినప్పుడు ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే ఆ కాబట్టి దేవుడు అంటుడు మీకు శ్రమ వచ్చినప్పుడు లోకం మీరు ఎవరికి భయపడకండి కదా అయితే మనము మనకు శ్రమ వచ్చినప్పుడు కొంచెం ఫలవరం భయం అనేది వస్తుంది కదా అయితే మనకు దేని నిమిత్తం శ్రమలు వస్తున్నాయి కదా దేవుని నిమిత్తం వచ్చే శ్రమలు వస్తున్నాయా లేకుంటే మనం ఈ లోకానుసారంగా జీవించేది దాన్ని బట్టి మనకు వస్తున్నాయి శ్రమలు మనం అది చూసుకోవాలి అయితే చూడండి దేహమును చంపు వారి మనం భయపడేద్దాం అంటున్నాడు దేవుడు కదా మరి ఎవరికి భయపడాలంటే మనము దేవునికే భయపడాలి అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మన దేహముని ఏమేమి చంపుతుంది చెప్పండి మన దేహాన్ని కదా ఈ దేశ ఈ ఏవి ఏవన్నా చంపచ్చు ఈ దేహమును కానీ ఆత్మను అయితే చంపలేరు కదా కదా ఆత్మ అయితే ఎవరు చంపలేరు కదా ఈ దేహము కదా కరువు వల్ల ఆకిలి వల్ల రోగము వల్ల కడ్గము వలన మనుషుల వలన బాధలు వలన శ్రమల వలన కదా సమస్యల వలన కానీ ఆ దేహము చంపబడుతుందేమో కానీ ఆత్మను ఏమీ చేయలేవంట ఇవన్నీ కదా ఎందుకంటే మన ఆత్మలకు కాపడి ఉన్నాడు మనకి కాబట్టి ఆత్మను అవి ఏం చేయలేవు కనుక మనమంట శ్రమలకి మనము భయపడకుండా మనమంట కదా ఉండాలి ఇంకేమంటుండే దేహమును సంపువారికి కాకుండా దేహమును ఆత్మను రెండింటిని కూడా నరకము నశింపజేయగల వానికి అంట మిక్కి మనం భయపడాలంటే చాలా మరి దేవుడి బిడ్డలను ఏమి ఏమి చంపుతుంది చెప్పండి మరి ఈ లోకస్తులను ఏం చంపుతుంది ఈ లోక ఈ లోకస్తులను చూస్తే మనము వారిని ఒక పాపం అనేది చంపుతుంది వారిని కానీ దేవుడిని ఆశ్రయించిన బిడ్డని కానీ భయము వెంటాడుతూ ఉంటుంది భయం చంపుతూ ఉంటది కాబట్టి దేవుడు అన్నాడు భయపడకండి మనకి ఎన్నో మార్లు తీవడం మనకు బయలుపరుస్తూ ఉంటాడు లేదా ఉండని భయపడకండి ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న దినాలని శ్రమతో కూడినమే కదా శ్రమ దినాలే రాబోయే దినాలు కూడా ఉంటాయి కనుక మనకి దేవుడు అంటున్నాడు అయితే దేవుని బిడ్డల కంట భయం వెంటాడుతుంటే క్షణం క్షణం ఆ భయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కృంగిపోతా ఉంటారు వచ్చిన ఆ శ్రమలు ఆ సమస్యలు వచ్చిన దాన్ని బట్టి ఉంటారు అయితే తన ప్రాణముని అంట దక్కించుకునే వాళ్ళంటే దాన్ని అని చెప్తున్నాను తన ప్రాణమును దక్కించుకు దేవుని నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునే వాళ్ళంటే దానిని కాపాడుకును దేవుడు తన అయితే దేహము కొరకు మనుషులు ఏం చేస్తారంటే కదా మనుషులు వారి ప్రాణాన్ని దక్కించుకోవడానికి వాళ్ళు ఏమన్నా చేస్తారు లేదా పాపము కూడా చేయడానికి వెనుకాడరు అనమాట మనుషులు అంటే ప్రాణం అంటే అంత తీపి అనమాట మనుషులకి ప్రాణం మీద అంత తీపి ఉంటుంది లేదా కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు కదా తన ప్రాణము దక్కించుకున్న వాడు అంటే కదా కానీ తన ప్రాణము దేవుని కొరకు తన ప్రాణము దక్కి పోగొట్టుకున్న దానిని దక్కించుకున్నాను కాపాడుకొని అంటున్నాడు కాబట్టి దేవుని కొరకు కదా దేవు నిమిత్తము వచ్చే శ్రమల వలన మనము మనకి ఏమవుతుందంట కదా మనకి మన మేలుకే మన మంచికే వస్తున్నాయి అనమాట కాబట్టి మన ప్రభు నిమిత్తం అంట కదా దేహము దేహమును చంపేదానికి భయపడకండి ఏదైనా ఉండవచ్చు అది కదా ఇందాక నేను ఇక్కడ చెప్పిన ఇవన్నీ ఏంటి రోగం కూడా చంపుతుంది కదా మన ఎన్నో ఏదో ఎంతో మంది ఏదో విధాలుగా చనిపోతా ఉంటారు ఏదో విధంగా వాళ్ళ శ్రమలు వాళ్ళకి గాయాలు అవుతూ ఉంటాయి బయట దేహాలకి కానీ అవన్నీ అంతా పట్టించుకోవతా అంటున్నాడు దేవుడు కానీ అదా ఆత్మను చంపు ఆత్మను చంపలేదక దేహంలో చంపు భయపడకండి కానీ ఎవరికి భయపడండి మీరు అలా దేవునికి భయపడండి అంటారు చాలా మందికి రోజులలో దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భయం ఉండదు కానీ అన్ని ఏదో భయమే కానీ సమస్త నేలుచున్న యొక్క భయం అయితే ఉండదు ఎవరికి అంటే అట్లా లోకసులోకి ఉండ కొందరు దేవుని బీటలో కూడా దేవుని అందు ఉంటారు కానీ భయము రుచి పెడతారు విశ్వాసం ఉంటారు కానీ భయం కలిగి ఉండదు కాబట్టి ఆ ఇక్కడ మనకి దేవుడు బయలుపరచలేదు ఏంటంటే కానీ ఈ లోకము తట్టు తిరిగితే కదా ఈ లోకము తట్టు తిరిగితే పాపము నిన్ను ఏం చేస్తుంది చంపుతుంది ఎందుకంటే పాప ఈ లోకము ఎక్కడ చూసినా మనకి పాపం కనపడతా ఉంది కదా ఈ ఎక్కడ చూసినా మనకి ఎట్టుందంటే పరిస్థితులు ఎట్టు చూసినా మనకి అసలు చూడలేకపోతున్న మాట ఉంటుంది పరిస్థితి రోజు ఏదో ఒకటి బ్యాడ్ న్యూస్ లేని ఏది మంచిది మనకు కనపడతలేదు కదా మంచి వాళ్ళు ఉన్నారంటే ప్రభునందు ఉన్న వాళ్ళే ఉన్నారు కదా ప్రభునందు భయభక్తులు కలిగి ఆయనందు విశ్వాసం కలిగి ఆయనందు భయము కలిగి ఉన్న కదా ఉన్నారు కదా భయం కలిగి అయితే ఎందుకు ఈరో పాపం చంపుతుందంటే కదా ఏ పాపం ఉండొచ్చు జీతము మరణమే కదా గనుక కాబట్టి ఈ లోకంలో ఈ లోకంలో మనకు లోకం అంతట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే పాపం కనిపిస్తా ఉంటది కానీ దేవుడు ఏమంటుండే కదా ఆకు పత్రిక నాలుగు నాలుగులో చూసుకుంటే ఈ లోక స్నేహము దేవుడితో వైదం కాబట్టి ఈ లోక ఈ లోకములతో స్నేహము దేవునికి ఈ లోకంతో స్నేహము చేయవారి దేవునికి శత్రులు దేవునికి శత్రులే ఉంటారంట లోకంతో స్నేహం కలిగిన అందుకే దేవుడు ఏమంటున్న ఇహ లోక మనం ఏం చేయాలంట జాగ్రత్తగా ఉండాలంట కదా లోకాన్ని అంటించుకోకుండా తను తాను అంట తన్ను తాను కాపాడుకోవాలంట ఎందుకంటే మనం ఎటు ఎక్కడ వెళ్ళినా కదా మనుషులు ప్రత్యేకంగా వారు బయట కనపడకుండా కోపం వారి వారిలో ఉన్న అది హృదయ మంది లోపలంతా పాపంతో కూడి పాపంలో జీవిస్తా ఉంటారు కదా దేవుడే పట్టి అందుకే మనము లోపులతో ఉండాలి కానీ వాళ్ళ పాపలు మాత్రం మనం దూరంగా ఉండాలి కదా అది మనకు అయితే ఇక్కడ మన ప్రభువు నిమ్మని చెప్తున్నంటే మన ప్రభు ఆయన ఏసుక్రీస్తుంట రక్షణ పొందుటకే కానీ మరి రక్షణ పొందు మన ఏసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలకుటకు ఆయన మనల్ని నియమించలేదు అంట కదా మరి చూడండి మరి ఆయన ఉగ్రతకి ఆయన నియమించలేదంట మనల్ని ఆయన ఎందుకు నియమించిన మనల్ని కదా ఆయన నామందు రక్షణ పొందుటకే కదా మరి లోకంతో స్నేహం కలిగిన వారికి ఏమొస్తుంది కదా మరి పాపం ను జించిన వారికి మరణమే కదా వస్తుంది కదా మరి ఇందాక నేను చెప్పినట్లు ఓకే దేవుని అందు ఆయన యొక్క దీనో ఆయన యొక్క మనకు వచ్చే తగ్గింపును బట్టి తగ్గింపు మనకి వచ్చే యొక్క దీనోత మనస్సును కొను వచ్చే శ్రమలో అయితే మనకి అది ఎంతో మేలు కానీ లోకానుసారంగా చతుర చేసుకునే శ్రమలకి పాపమే మరణమే వస్తుంది అని మనకు దేవుడు బయలుపడుతున్నాడు కదా అయితే ఈ శ్రమలలో అందరికీ విశ్వాసం అనేది ఉండదు కదా కొందరికి ఉంటది కొందరికి ఉండదు ఇది అయితే ప్రభు ఎంతో నమ్మదగిన వాడు కదండి నా ప్రభు కదా విశ్వాసం ఉన్నా కదా కొందరికి విశ్వాసం ఉన్నా కొందరికి లేకున్నా కానీ ప్రభు మాత్రం ఎంతో నమ్మదగిన వాడు కదా విశ్వాసం కలిగిన వారు ఈ వాక్యాన్ని అంగీకరిస్తే కదా విశ్వాసం కలిగిన వారికి ఎంతో మేలు అయితే లేని వారు చూసి మనం ఉండడానికి వీలేదు కదా విశ్వాసం లేని వాడు ఏం చేస్తారు ఈ లోకంలో కలిసిపోతూ ఉంటాడు అదే విశ్వాసం ఉంటే భయం ఉంటది దేవుడు అంటే భయం ఉంటది అరే నేను టైంలో నేను ఏం చేయాలి ఎట్లా నడుచుకోవాలి నా పరిస్థితి ఏంటి నాకు ఉదయం ఎట్లుంది నేను ఎవరితో ఎట్లా ఉంటున్నాను నా యొక్క ప్రవక్తను అని మనకి భయం ఉంటది కదా కదా అయితే కాబట్టి మన దేవుని వాక్యం అంటే ఎంతో నమ్మదగినది కదా అది దేవుని వాక్యము నమ్మదగినది అంతే అదంతా మనము అంగీకరించటం కంటే అది అది ఎంతో యోగ్యమైనది దేవుని వాక్యము కాబట్టి దేవుని వాక్యముని ప్రతి మనం నిచ్చరిస్తా ఉంటది ఆదరిస్తా ఉంటది కదా మనకు దేవుని వాక్యము కాబట్టి ఇప్పుడంట అంత్య దినములన అపాయకరమైన కాలములే మనము చూస్తా ఉంటాము ఎందుకంటే ఇది చివరి గడియలు కాబట్టి మనము ఇక్కడ చూసినా కదా ఈ అంత్య దినమున మనము అపాయకరమైన కాలమును వచ్చునని చెప్తున్నాడు కాబట్టి ఎందుకంటే మనుషులు స్వార్థ ఉంటారంట ఈ యొక్క దినాలలో మనుషులు స్వార్థ ఉంటారంట కాబట్టి స్వార్థపరు ఉంటారు కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే మనం అత్యయ స్వార్థలు చూసుకుంటే నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించను నాకు మీరు పాత్రులు కారు అంటున్నాడు దేవుడు చూడండి నాకంటే మీరు ఎవరిని ప్రేమించను నాకు పాత్రలు కారు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు నాకంటే ఎక్కువ మీరు మీ తల్లినైనాను తండ్రినైనాను మీ అన్న మీ అక్క అన్న తమ్ముళ్ళైనా మీ పిల్లలైన నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించారు నాకు పాత్రలు కారు కదా ఎందుకంటే ఎవరు ఎట్లుంటారు ఎవరు ఎట్లా మారిపోతారో ఎప్పుడు ఎట్లా ఎవరు ఎట్లా అవుతారో మనకు తెలియదు కానీ దేవుడికి సమస్తం ముందే ఎరిగిన దేవుడు ముందుగానే మనకు రాయించేసింది కదా బైబుల్లో కాబట్టి దేవుడు అంటున్నాడు నాకంటే ఎక్క మీరు ఎవరు ప్రేమించారు నాకు పాత్రులు కారు ఎప్పుడు ఎవరు మనకి ఏం చేస్తారో తెలియదు అని కదా మనం ఏం చేస్తామంటే మన మన విశ్వాసం దేవు బిడ్డలే ఉంటాం కదా మన మధ్యలో ఎప్పుడెవరు ఏం ఏ ఏమి చెప్తారు ఎట్లా మనని వీడియో తీయాలని చూస్తారో తెలియదు ఎందుకంటే దేవుడే చెప్పండి కదా ఇక రాబోయే దినాలనంట ఒకరినొకరు అప్పగించుకుంటా ఉంటారంటే ఈ వా ఈ వాక్యం వింటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈ ఒకరినొకరు అప్పగించుకోవడం వింటే దేవ అనిపిస్తాం ఒక్కోసారి ఎందుకంటే అందరం ఒక దగ్గరలో ఒక్కటే దాంట్లో మనం పాల్పొందుతా ఉంటాము కదా అందరం ఒక దగ్గర ఉంటాము అదా మరి ఈ వాక్యం వింటుంటే అందుకే నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనము ఒకరి ఒక ప్రేమ కలిగి ఒకరి మనం అందరం ఉంటాం కదా కదా దేవుళ్ళు మరి ఇట్లా ఇట్లా జరుగుతుందా అనిపిస్తుంది ఒక్కసారి కానీ మరి ఇది జరిగింది కదా మన ప్రభు విషయంలో జరిగింది కదా అనిపిస్తుంది కదా మరి పరేర్ ఉన్న ఒక యువత శిష్యుడు అట్లాగే చేస్తుంది కదా మరి అందుకే దేవుడు మనకి ముందుగానే బయలుపడుస్తుంది ఎప్పుడు ఎవరు ఎట్లా మారిపోతుందో మనకి తెలియదు కాబట్టి ఎవరినే ప్రేమించదంట మనం దేవుని కంటే ఎక్కువ దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే ఇంకే లోకంలో లోకసులుగా ఉండే ఉండిపోతారనమాట మరి ఎవరు నేను ఎక్కువ ప్రేమిస్తూ కూడా ఏం చేస్తామంటే శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాం వారి కొరకు ఏం చేయాలనే మనము మనుషులు ఏం చేస్తారంటే కదా వెనుదియరమాట కదా అయితే పాపం జన్ కూడా వెనకాడరమాట అట్లా అలాంటి రోజులు అనమాట ఏమి అట్లున్నాయి కాబట్టి ఒక ఒకటి నేను ఒకటి విన్న ఒక విషయం ఒక ఒక దేశం ఒక అరుగు వచ్చినప్పుడంట ఒక తల్లి ఏం చేసిందంట తన పిల్లల కొరకంట ఎన్ని రోజులు వారు ఆకలితో ఉన్నారంట అయితే ఆకలితో ఉంటే ఇలా కొన్ని షాపులు నెలబోయి ఆమె అడిగినప్పుడు వాళ్ళు ఆమెకి ఇవ్వటానికి ఒప్పుకోలేదంట ఒప్పుకోతే ఆమె ఏం చేసిందంట వాళ్ళు ఒక అత నన్ను ఏం చేసినట్ట సరే మరి నేను నీకు ఇస్తాను సరుకులు మరి మరి నేను చెప్పినట్టు నాతో ఉండమని చెప్పిందంట అయితే ఆమె ఏం చేసింది పిల్లల కోసం ఆ తప్పు చేయటానికి ఆయన ఒప్పుకుందన్నమాట చూడండి మరి ఇప్పుడు ఆమె పిల్లల కోసం ఆలోచించి ఆ యొక్క వారి ఆకలను చూసి ఆమె ఆ విధంగా ప్రవర్తించిన కానీ మరి ఆమె ఆత్మ ఏమైపోయిందచ్చు వాళ్ళు రేపు పొద్దున్న పెద్ద ఆమెను చూసారా కదా మనం మనం ఆలోచిస్తాం మన పిల్లల గురించి మన అందరి గురించి ఆలోచిస్తాం కానీ ప్రార్థన చేయడం అన్న బాధ్యత వారి కొరకు దేవశైన్యం మొర పెట్టడం అన్న బాధ్యత వారికి మార్పు కావాలని మనము ప్రార్థించటం అన్న బాధ్యత కానీ కదా శ్రమ వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటివి ఎన్నో చేస్తారు కొంతమంది అయితే హత్యలు కూడా జనికపోతారు వాళ్ళ కోసం వాళ్ళు జీవించడానికి వాళ్ళ వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ రోజులు అట్లా కదా మనం ఎన్ని చూసలేము కదా అయితే మరి పాపం వల్లనొచ్చు జీతం పెట్టి మరణమే కదా అయితే చూడండి ఆ మరి ఆ విధంగా జరిగింది ఎవరు ఎవరంటే వాళ్ళు క్రైస్తవలేనంట మరి ఆ తల్లి క్రైస్త ఎవరాలేనంట అయితే చూడండి అందుకే దేవుడు నాకంటే ఎక్కువ మీరు ఎవరిని కదా అందుకే ఈ విషయంలో దేవుడు మనతో ఏమంటామంటే చారతములని చెప్తున్నాడు ఇదన్న కాబట్టి మనం ఇంకా రెండవ కోరంతి ఆరో అధ్యాయంలో మనం చూసుకుంటే శిమల అందునంట ఇబ్బందుల తాను అల్లర్ల అందును ప్రయాసములోను జాగరములోను ఉపవాసములోను ఉండాలంట ఎవరు దేవుని అందున విశ్వాసం కలిగి మన తనను ఈ లోకంలో నుంచి కదా మనల్ని మనం కాపాడుకున్న వారుగా ఉంటున్నాం మనం అంతరం అంట దేవుని బిడ్డలైనా ఎవరైనా కానీ కదా ఎట్టుండాలంట శ్రమ లేంట ఇబ్బందులు లే ప్రతి సమయందు జాగరంతోనూ కదా ప్రతి విషయంలోనంట ఉండాలి అని దేవుడి వాక్యం మనకి చెప్తున్నది ఓర్పు చాలా అవసరం మనకి దినాల్లో కదా ఓర్పు లేకుండా ఉంటే కదా నీలకడగా ఉండలేరు ఓర్పు లేని కదా ఓర్పు ఉండాలి తగ్గింపు ఉండాలంట మనకి లేకపోతే చాలా కష్టం నిలబడడం మరి శ్రమపడుము కాని సువార్తని మాత్రము మనకి చేయమంటున్నారు దేవుడు అది దిమోతికి రాసిన పత్రికలో రెండవ తిమోతి నాలుగు ఆరులో చెప్తున్నాడు శ్రమ పడుము శివార్తని పని చేయము అని చెప్తున్నారు దేవుడు కదా పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము అంటున్నాడు పరిచర అంటే సంపూర్ణంగా జరిగించుము శ్రమ కదా దేవుని కొరికి మనము శ్రమ పడాలి మనం దేవుని కొరికి శ్రమ అది ఎంతో మనకి మేలు అంటున్నాడు దేవుడు అయితే మనం ఇక్కడ చూసుకుంటే సరే మనము అదే మత స్వార్థలో మనం చూస్తే ఏమిటంటే దురాత్మలంట మన ప్రభువుని చూసినా అంట బిగ్గర్గా కేకలు వేసి పారపుతున్నానంట అవి దేవుని పాద మీద పాడి దేవునికి నమస్కారం చేస్తున్నానంట కొన్ని దురాత్మలు చూడండి దురాత్మలు ఆ దేవుడు ఇట్లా ఆ యొక్క ఊళ్ళో వచ్చి పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరకు వచ్చేసి కేకలు వేస్తూ కేకలు వేసి కొన్ని వదిలిపోతున్నాయంట కొన్ని అయితే దేవునికంట ఒట్టు పెట్టుకుంటున్నానంటా అయితే చూడండి అపవిత్రాత్మలు పట్టినవాడు కూడా అంట కే ఒక పట్టినవారంట కేకలు వేసి ఏం చేస్తున్నారంట కేకలు వేచి ప్రభువ చూచి ప్రభువ మా మాకు ఇంకా సర్వోన్నతుడైన దేవుని కుమారుడ కదా అని మమ్మల్ని బాధపరచడానికి వచ్చినాం అప్పుడే అని దేవుని అంట అవి ఏం చేస్తున్నాయంట ఆడబెట్టి బతి మార్కున్నాయంట కేకలు వేస్తున్నాయంట అయితే చూడండి అది ఇవి ఎందుకు ఇట్లా కేకలు వేసినాయి దేవుడు వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా అంత కేకలు వేసే దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటే కొన్ని వస్తే అయితే చూస్తే మనకి ఇక్కడ ఏమర్థం కదా ఇవి అంటే దేవుడు వాటిని పాతలను నశింప చేయగల శక్తి గలవాడు కాబట్టి కదా అవి వాటి దేవుని చూసి కేకలు వేసినాయి పరిగెత్తినాయి కదా మరి దగ్గరికి వచ్చి మరి ఆనా పెట్టుకొని దేవుని దగ్గర పతి మాలుకుంటున్నాయి ఇప్పుడే మమ్మల్ని నశించి నశంపజేయట మా కొన్ని అయితే మాకు సమయం రాకముందుని బాధించ బాధించటకు వచ్చి వాళ్ళు అంటున్నాయి కదా దేవుని దగ్గర ఎట్లా మోరి పెట్టుకుంటున్నాయి చూడండి దేవుని దగ్గర మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే దేవుడు వాటిని నశింపచే అధికారం దేవు ఉంది కాబట్టి వారు దేవుని కుమారుడిన దేవుడు తెలిసి అవి ఈకల ఈకలు పెడుతున్నాయి కానీ మనుషులకు మాత్రము దేవుడు భయం ఉండలేదు కదా మరి ఆ అయితే మనము యాకువ పత్రిక యుత పత్రికలను చూస్తాం మనము అంటే దేవుడు దయ్యములు అంట దేవుని దేవుడు ఒక్కటి అని చూసేవి అంట వణున్నాయి అంట కాబట్టి మరి దయ్యములు దేవుని చూసి ఎందుకు వణికినాయి కదా అని ఆయన వాటి నర్సిపచ్చి అధికారం ఉన్నందుకు మరి అన్యుల దేవుని గురించి తెలియదు దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని అందు కూడా భయం లేకుండా ఉంటున్నారు దయ్యములే వణుకిచ్చున్నాయి దేవుని చూసి కేకలు అవి కదా ఆనబెట్టుకుంటుంటే మనుషులు ఎందుకు భయం లేకుండా అంటే దేవునికి అందు ఉన్నవారు కూడా కాబట్టి అవి ఎందుకంటే ఈ పాత అవి నరకము అవి ఆ పాతలం నరకంలో పోవటానికి కూడా అవి భయపడుతున్నాయి దూషాత్మలు ఈ యొక్క దయ్యపు శక్తులు పాతంలో పోవటానికి అవి భయపడి అరుస్తాయి అనమాట అంటే అది ఎంత భయంకరం ఉండొచ్చు ఆ పాతలం ఆ నరకము అవి పోవటానికి అంత భయపడే దేవునికి వణుకుతున్నాయి అంటే మనుషులకైతే భయమే ఉంటలేదు మరి ఆ నరకం పాతలం దేవుడు ఎవరి కోసం కదా ఇందాక మనం వాక్యం విన్నాం కదా అక్కడ ఏం చెప్పింది దేవుడు అయితే క్రీసేస్తున్న వరకు ప్రభునందు రక్షించబోటానికి కానీ మనము దేవుడు మనకి క్రీస్తు ప్రభుని మనని ఈ లోకానికి పంపించినాయి కానీ ఉగ్రత పాలకు కాదు కానీ ఇందాక మనం చూసినాం కదా అవి ఎవరి కోసం నిర్మించబడి ఆ నరకము కదా దృష్టి కొరకు దురాత్మల కొరకు కదా అవి ఎంతగానో భయపడి దేనికి వణుకుంటున్నాయి అరుస్తున్నాయి పరిగెడుతున్నాయి కానీ కదా మరి ఆ నరకంను చూసి మనుషులకైతే భయం అనేది ఉంటలేదు మరి ఇక మనం ధనవంతును చూస్తే ఆ పాత్ర నువ్వు ఎంత యాతన పడ్డాడుగా కదా అతను ఎంత యాతన పడుతున్నాడుగా ఒక చుక్క నీరు పెట్టి నాలుకే మీద వేయమని అతని యాతన అక్కడ ఉంది అయితే మనం చూస్తున్నాం కదా మరి ఏంటంటే కాబట్టి మనము ఎట్లుండాలి దేవునికి భయపడుతుండాలి ప్రతిక్షణం దేవునికి భయపడాలి నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తావో అంత దేవునికి భయపడాలి కూడా మరి దేవుని ప్రేమించే భయం ఉంటుంది ఏమని ఎందుకు భయం ఉంటే దేవుని ప్రేమించే వారికి మనం మనం ఉన్నప్పుడు ఎంతో దేవుని ప్రేమిస్తే ఆయన ఎక్కడ మనకు దూరం అయిపోతాడని భయం ఉంటుంది కదా నేనేం తప్పు చేస్తే ఎక్కడ నా ప్రభు నాకు దూరం అయిపోతుందనే భయం ఉంటుంది కదా మరి ఆ భయం ఉండాలి మనకి కాబట్టి మనకి కదా వాటికి కూడా అది ఒక దేవుడు వచ్చిన టైంలో వచ్చినప్పుడు కదా ఆడ వాటికి కూడా టైం దగ్గర పడుతుంది కదా దేవుడు రాకుండా సమయం వచ్చినప్పుడు అవి కూడా ఎట్లా ఉంటున్నాయి వాటికి కూడా ఒక శ్రమ బాధ ఉంది అవి కూడా వాటి పనులు చేసుకుంటా మనుషులందరినీ బాధ పెడుతూ బాధించుకుంటావి కదా వా వచ్చిన వాళ్ళందరి పాత్రలను వాటితో పాటు తీసుకుపోవాలని వాటి శ్రమ వాటి బాధ ఆ పాత్రలను అంటే కూడా వాటికి భయం అనుకుంటాం అందుకే అరుస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాటికి దూష్ణుడికి సమయం కొద్దిగా ఉందని కూడా ఎవరిని వాడితే వాళ్ళని పట్టుకొనికే చూస్తా ఉన్నారు దూష్ణుడు యొక్క దురాత్మ కాబట్టి వాటిని వెళ్ళగొట్టాలంటే ఎవరు వెళ్ళవుతే చెప్పండి ఎవరైతే ప్రభు కొరకు వారిని తమ తమకు తాము వారు తమ ప్రభుకి సమర్పించుకున్నారో ఎవరైతే దేవుని అందు అని విశ్వాసం అందు భయం కలిగి కదా పరిశుద్ధత కలిగి జీవిస్తారో వాళ్ళు వెళ్ళగొడుతున్నారు కదా అవి పోతే మరి మరి ఆ పరిశుద్ధత లేకుంటే అవి పోవు భయం భక్తి శ్రద్ధ కదా విశ్వాసం బాధ్యత లేకుంటే అవి పోతే అపోవు అట్లా అట్లా ఉన్నవారి దగ్గరనే పోతాయి కదా అక్కడ అయితే వెళ్ళగొట్టాలంటే అలాంటి వారే కావాలి కదా దేవునికి కదా సిద్ధ మనసు కలిగి ఉండాలి దేవుని గారికి ప్రతిక్షణము అప్పుడైతేనే కదా మనము వేరే వాళ్ళ గురించి మనము కదా మనం ప్రార్థించినప్పుడు అవి బంధించబడితే అప్పుడు మనుషులు విడుదల కదా అయితే దేవుని బిడ్డలేసరిగా ఉండకపోతే వాటికి ఇంకా భయం ఎక్కడ ఉంటుంది కదా చూడండి నరకం అంట అది చాలా భయంకరం కాబట్టి దేవుడు వాటి కోసం చేసిన వాడి ఆ యొక్క ఆయన మనుషులు పడదని దేవుని ప్రేమ కాబట్టి ఆయన అందుకే కదా ఏసాబు ఆ యొక్క పరం నుండి దిగి వచ్చిన భూమి మీదకి ఇంకమైన నరకం నుంచి విడిపించడానికి ఒక మనుషులను ఆయన చేతులతో సృష్టించిన మనుషుల్ని విడిపించడానికి వచ్చిన కదా ఆయన ఎంతోమంది కదా ఆయన అయితే చూడండి దేవుడు కదా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కదా ఆయన ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి ఏర్పరచుకునే దేవుడు ఆ యొక్క ఏమంటే కలిగి మీరు ఎందుకంటే ఆయన ఏర్పరచుకునే బిడ్డలంట ఆయన యొక్క మనసు కలిగి ఉండాలంట ఆయన మనసు కలిగి ఉంటే చూడండి ఎంతమంది ఆ యొక్క అగ్నిలో పడవబడుతున్నారు మరి చూడండి ఎంతమంది పడవబడుతున్నారు మనం రోజు చూస్తున్నాం కదా ఏర్పరిచిన వాడు కూడా ఒక్కోసారి చేంజ్ అయిపోతా ఉంటారు ఏర్పరిచే వాడు కూడా కదా వెనుక పడిపోయే ఛాన్సెస్ ఉంటాయని దేవుడు చెప్తుంటే ఇది కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే ఆ నేను లిపిలో ఎవ్రీ ఆరు నాలుగు రోజులు చూస్తే అక్కడ అన్ని దేవుని గురించి రుచి దేవుని యొక్క ఆత్మసాందమైన వరముల రుచి అని తిరిగి కూడా పరుశుతాత్వాన్ని చూసి కూడా వెనుక యొక్క దేవుని అందు కదా నిల్వ నిల్వకుండా వెనుకబడే యొక్క ఉంటదంట ఆ ఛాన్సెస్ అంటే అది చూస్తే నాకు ఎంతో బాధాకరమే అనిపిస్తుంది అంత ఉండి కూడా పరుశుతాత్వంలో పాలు పొందిన వారు కూడా ఇట్లా వెనుకబడుతూ ఉంటారు కాబట్టి మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇట్లా వెనుకబడకుండా అట్లా వెనుకబడకుండా ఉండాలంటే కదా మనం ఈ లోకంలో ఎవరిని ప్రేమించద్దు కేవలం దేవులే ప్రేమించాలి ఆయన మాటలకి లోపలి ఉండాలి మనం కదా ఎంత మంది నేర్చుకోబోతున్నాడు దుష్టుడు నరకానికి చూడండి ఏర్పరిచిన వారి కూడా ఆ విధంగా అవుతున్నంటండి అలాంటి వారిని అంట వాగు చేయడం కూడా మనం ఎవరి వల్ల కాదంటే పిలిపుల్ పిలి పత్రికలో మనం చూస్తాము కొందరంట పిల్లి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం పదిహేడు వచ్చ నుంచి చూసుకుంటే ఒకసారి చూడండి దేవుని వాక్యం అంతా బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకుని తెచ్చుకుని అందరూ అయితే అసీయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరంటే మత్స్య బుద్ధి చేతను అంటే ప్రియును ప్రకటించుతున్నారు అని చెప్తున్నారు దేవుడికి అదా అసీయ చేత దేవుని ప్రకటిస్తారంట కలహ బుద్ధి చేత కూడా దేవుడు ఇంకేమంటున్నా వారైతే నా బంధకముల్లో కూడా నాకు శర్మ తోడు చేయవలనని తరలించుకొని శుద్ధ మనస్సుతో కాక అక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు చూడండి కదా అంటే కొందరంట మంచిగా దేవుని స్వార్థ పని చేసుకుంటూ వెళ్తున్న వారిని కదా దేవుని కొరకు జీవిస్తూ ఇంకా నాకు దేవుడే సమాసం అనుకుంటూ వారిని కూడా వారికి వాళ్ళు ఏం చేస్తారంట కదా ఇంకా కొంచెం శ్రమ ఇంకా ఏం చేస్తారంట శ్రమ తోడు చేయవలనని ఏం చేస్తారంట అక్షతో క్రిస్తుని ప్రకటించున్న ప్రకటిస్తారంట వీరైతే నేను స్వార్థ స్వార్థ పక్షం వాదించుటకు నియమింపు ఉన్న రీతిని ప్రేమతో ప్రకటించుచున్నారు అయితే ఎవరైతే అరే నాకు లాగానే ఆ సహోదరు కూడా నాకు లాగానే కష్టపడుతున్నారు ప్రకటిస్తున్నారు దేవుడి కొరకు శ్రమ పడుతున్నాడు అనుకున్న వారంటే ప్రేమతో ప్రకటిస్తారంట కదా అయితే కొందరైతే అసూయ చేత అంటే చూడండి అసూయ చేత కలహభూతి ఇట్లా కూడా దేవుని స్వార్థ ప్రకటిస్తే దానికి దానికి మరి వారి క్రియాల వారి క్రియలకు ఫలం ఉంటది కదా ఖచ్చితంగా మరి ఇట్లా ప్రకటిస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు కదా కదా మరి మళ్ళా ప్రేమతో దేవుని స్వార్థ ప్రకటించాలి స్వాత్వికంతో యథార్థ ప్రదం కలిగి దేవుని స్వార్థను ప్రకటించాలి కదా అయితే కాక్షతో ఈ విధంగా ప్రకటిస్తే అది దేవునికి ఇష్టమా అందరినీ వాడుకుంటాడు దేవుడు అందరినీ ఆయన ఆయన ఆయన ఆయన గురించి నేను ఏంటంటే ఎవరైతే నిజంగా ఆయనను ప్రేమిస్తారో నిజంగా నేను ప్రేమించే వాళ్ళైతే ఎట్లా స్వార్థ ప్రకటిస్తారంటే స్వాత్వికంతో దీన మనసు కలిగి యథార్థ హృదయం కలిగే అని ప్రేమి ప్రేమి నడుచుకుంటూ ఉంటారు అంటే ఈతలను దూషించే వారుగా ఉన్నారు వాళ్ళు కదా అరే నేను సేవ చేస్తున్న వాళ్ళు సేవ చేస్తున్నారు కదా మేము చేస్తున్నాం కాబట్టి నేను నా దేవుని పనులు వాళ్ళు కూడా నా దేవుని పనులు దేవుని స్వార్థ కొరే కదా మనము ప్రయాస పడాలి అయితే కదా ఎవరిని దూషించి కూడా మనము కదా ప్రకటించడానికి వీలదు మరి అందరినీ దేవుని వాడుకుంటారు కానీ క్రియలకలం మీద తగి తగ్గి పొందుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు అనే నోటితో మనం ఏం ప్రకటిస్తాము ఏ విధంగా ప్రకటిస్తున్నాము లేదా దానికి తగిన శిక్ష అయితే పొందుకుంటారు కదా ఫలం పొందుకుంటారు కదా మరి ఎట్లా స్వార్థ ప్రకటిస్తాము కదా దేవుని ప్రేమిస్తు దేవుని అంత విశ్వాసం కలిగే స్వార్థ ప్రకటించినప్పుడు ప్రేమతో కదా లేదా ఎవరైనా మనం అనుకుని మీద ద్వేషం లేకుండా మనం ప్రకటించుకోవాలి కదా మనం దూషించే వారు కూడా మనం క్షమించి ప్రేమించే ప్రకటించుకోవాలి దేవుని సువార్థను కదా అప్పుడైతే అందరూ వాడబడతాం దేవుని పనిలో లేకపోతే దూరం అయిపోతారు కదా విడిపోతారు దూరం దూరం అయిపోతుంది కదా అప్పుడు దుష్టుడు వచ్చి మంచిగా వాడుకుంటా ఉంటాడు ఎవరైతే ఇక్కడ చూడండి ఇందాక నువ్వు గ్రంథంలో మన ఒకసారి అయితే కీర్తనల గ్రంథము నువ్వు ముప్పై నాలుగో కీర్తన ఏముందంటే పదకొండు నుంచి చూసుకుందాము చూడండి పిల్లలారా మీరు వచ్చి మాట వినుడు యహో భయభక్తులు మీరు యహో ఐందు భయభక్తులు మీకు నేర్పేదను అయితే బ్రతక కూరువాడు ఎవడైనా బ్రతక కూరువాడైన బ్రతుక కూరువాడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతుక కూరువాడైన వాడు ఉన్నాడా అని అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవరైనా బ్రతక కూరు వారి ఉండిన ఎడలా ఎవరైనా బ్రతక కూరున్న వాడు ఉండే వారైతే ఏం చేయాలంట చూడండి పదమూడు వర్షం ఈ మాటలు చెడ్డ మాటలు పలగకుండా నాలుకని కపటమైన మాటలు పలగకుండా ఈ పెదడని కాచుకొను అని ఇక్కడ చెప్తుంది వాక్యం కదా ఏమంట చెడ్డ మాటలు పలకకుండా కపట్టమైన మాటలు పలకకుండా పేదవాళ్ళని కాచుకొని వాళ్ళ కదా వాళ్ళు ఎట్లుంటారంట కదా బ్రతికిన వారు లిస్టులో ఉంటారు లేదు కపటం చేత ద్వేషం చేత ప్రకటించే ఉంటే వారు మాత్రం బ్రతికినా కానీ చచ్చిన ఇంకా అది ఇక్కడ మనం ఇందాక చూసిన వాక్యం తెలిసి కూడా అన్నింటిలో రుచి జరిగి కూడా ఆ విధంగా ప్రకటిస్తే ఏముంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు కాల్చివే పడతారు వాళ్ళు అంతే కదా శ్రమకు ఎదురు వాళ్ళు ఉగ్రతకు ఎదురు చూడాల్సి వస్తుంది వాళ్ళు కాల్ చేయబడతారు కాబట్టి ఇంతగా శ్రమపడి ఇంతగా దేవుళ్ళు మరి ఎంత ప్రేమ కలిగి మనం ప్రకటించాలి ఎంత ప్రేమ కలిగి మనం ఉండాలి కదా మనుషులు చూసారని కాదు కానీ దేవుడు సంతోషించాలి దేవుడు చూసారని ఒక భయం ఉండాలి కదా దేవుడు మన సంతోషపడాలని ఒక మనకు ఆ ఆరాటం అది ఒక ఉండాలి కదా మనకి అదే మనకి దేవుడికి కూడా కాబట్టి మనం అంటాం దేవుని మాటలు అంట శ్రద్ధతో వినాలి కాబట్టి అంటే పిల్లలు వచ్చి నా మాట వినాలి అంటాం దేవుడు ఎక్కడికెళ్ళి దేవుని మాట వింటాం చెప్పండి మరి వాక్యంలో మనం చూస్తాం దేవుని మాటలు కదా కొందరు కొందరు ఏమనుకుంటారంటే మరి అసలు ఈ దేశ రీతిమంతులు పరిశుద్ధులు అనుకుంటారు కానీ నా ప్రభు ఈ భూమికి వచ్చిన తర్వాత తన శిష్యులని ఆయన ఎట్లయితే అట్లా కొ నీతిమంతులు పరిశుద్ధులు ఉన్నారు అక్కడక్కడ కదా వాళ్ళు కూడా మన మధ్యలోనే ఉంటారు వాళ్ళని కూడా మనం వాళ్ళ ఫలాల్లో బట్టి వాళ్ళ చర్యలను బట్టి మనం గుర్తించవచ్చు కదా అలాంటి వాళ్ళతో మనకు సాహవాసం ఉంటే మనం కూడా మంచిగా మన మనం కూడా మంచిగా ఉంటాం కదా మంచిగా వాళ్ళతో మనం కూడా వాళ్ళలో కొంత కొంతగా మనం కూడా నేర్చుకుంటాము కదా నీతి మంతులతో మనము పరిశుద్ధులతో మనము ఉంటే వాళ్ళతో మనం మనం కూడా కదా ఎట్లా నేర్చుకోవాలి మనం కూడా నేర్చుకుంటాము కాబట్టి అలాంటి వారు మన ఉద్యోగ మధ్యలో ఉంటారు మనం గ్రహించి తెలుసుకోవాలి చూడండి కాకపోతే ఎందుకంటే అక్కడ మనం ఇందాక చూస్తే మిష చేత ఆ పక్ష చేత కూడా ప్రకటించే వాళ్ళు ఉన్నారంట ఎంత బాధాకరం కదా అట్లా ప్రకటించారంటే దేవుని దేవుని ఉందనైతే ఇంకేమంటుంది పద్నాలువచన ఈడు చేయటం అని మేలు చేయము సమాధానం వెతికి దానిని వెంటాడు కదా యహాదృష నీతి మంత్రుల మీద మంత్రుల మీద ఉన్నది ఆయన చెవులంటే వారి మరకు యజ్ఞునే అంట కాబట్టి ఎట్లుండాలి సమాధానం వెంటాడంటాం మనం వెంటాడుతూ ఉండాలి సమాధానాన్ని సమాధానం మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి కదా మనము ఎప్పుడైతే దేవుని మనం నిండు మనసు ఉన్న హృదయ దేవుని ప్రేమిస్తే మనలో ఖచ్చితంగా సమానం సమాధానం ఉంటది ఎవరన్నా మనని అన్నా మనం పట్టించుకోము కదా దేవుని కొరికి మేము జీవిస్తున్నాం మేము ఆయన కొరికే కదా మేము బ్రతుచ్చుమని అని కదా ఎవరైనా దూషించినా ఏమన్నా మనం ఏమనుకోము ఏంటంటే మన బాధ్యత వారిని హెచ్చరించడం వారిని హెచ్చరించడము వారికి చెప్పడం మన బాధ్యత కదా మనకి తెలిసిన వాక్యం మనం ప్రకటించడం మన బాధ్యత కదా దేవుడు ఇచ్చిన తలంతుల్లో కొంత మనం పంచుకోవటం కూడా మన బాధ్యతనే కదా కాబట్టి మనము ఏం చేస్తామంటే కొన్ని దగ్గర మనం ఏం చేస్తామంటే కొన్ని కూడా హెచ్చరించాలి మనం కాబట్టి చూడండి శ్రమల పాలైన వాడంట కదా దీనుడు అవుతాడంట శ్రమల పాలు అవుతే దీనుడు అవుతాడంట ఆ దీనుడైన వాడి వాడి పట్ల అంట దేవుడు వారి నాట తలంచుకుంటుంటాడంట దేవుడు ఆ దేవుడు తరలించుకోవడం అంటే అసలు ఎంత అసలు నాకు ఏమనిపిస్తుంది దేవుడు మనల్ని తలంచుకోవడం అంటే అది ఎంత గొప్ప భాగ్యం కదా దేవుడే తలంచుకుంటాడంటే అంటే ఆయన మన మీద దృష్టి పెట్టి మనల్ని తలంచుతా ఉంటాడు కదా మన కొరకు దేవుడు ఎంతో శ్రద్ధగా మనని చూస్తా ఉంటాడు అంటే అంటే మనతో ఉన్నట్టే కదా దేవుడు ఇంకా మనం చూస్తున్నట్టు అంటే ప్రతి ఒక్క శ్రమలో మనని దేవుడు చూస్తా ఉంటాడు చూస్తా ఉంటే మనం ఉంటాడు కదా శ్రమల పాలి వీళ్ళు దీనులు లేదా కొంతమంది వచ్చిన శ్రమలలో సమస్యలు అవి బట్టి ఇంకా ఎట్లా అంత వాళ్ళు చేంజ్ అయిపోతారు అంటే వారికి తగ్గింపు రాదు ఇంకా వారికి అన్ని ఎక్కువైపోతా ఉంటాయి కానీ అట్లా అట్లా అయితే ఏమైతే వారికే నష్టం కదా అది నష్టం తెచ్చుకుంటారా ఇట్లా చేసుకొని వద్దు మనం దేవుని కొరకు మనము మనం చేయబడము ప్రభు కొరకు మనం చేయబడము కాబట్టి మనం ఆయన కొరకు జీవించాలంటే ఆయన నట్టుకొని జీవించాలంటే కదా అన్ని మనం సహించాలి భరించాలి ఓడ్చుకోవాలి ఎవరేమైనా ఓడ్చో ఓడ్చేసుకోవాలి అబ్బేం లేదు కదా ఏంటంటే మనకంటే కదా మనకి కొంచెం ఒక్కొక్కసారి మనకి ఎట్లుంటుందండి కొన్ని విషయాలు మనకి ఏంటి మనకి ఎక్కువ మనకి ఏమంటారు తెలియదు కొన్ని విషయాలు మనకి కానీ ఉంటారు కదా పాత వాళ్ళు సేవకులు సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనం కొన్ని నేర్చుకోవచ్చు కదా ఎందుకంటే వాళ్ళు ఎన్నో బాలే శ్రమలలో నుంచి గుండా వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కదా వాళ్ళకి వాక్యం తెలిసి ఉంటది వారు మనం కొంచెం చెప్పినప్పుడు మనం వినాలి మనకు వచ్చని చెప్పి మనం పక్క కానీ జరిగిపోవచ్చు కదా అట్లా ఉండొద్దు మనం అందుకే మనం ఏం చేస్తాం ప్రతి ఒక్కరు వాక్యం చెప్పి అది వింటాం మన మనం వినాలి కూడా మనం మంచిది ఒకసారి మనము ఎప్పుడైతే దేవునికి మనం మనం అపజెప్తుంటామో కదా వారు ఎలాంటి వారైనా కదా దేవుడు వాడుకుంటారు వాళ్ళని కదా దేవుడు శత్రులను కూడా వాడుకున్నాడు కదా మనం మనం ఉండటం మట్లు చూసుకుంటే మాట్లాడాలి కదా అందుకే ఎవరు ఎవరు వాక్యం చెప్పినా మనం విని అందులోంచి దేవుడు ఏం మాట్లాడుతున్నా మనం చాలా గ్రహించాలంట అందుకే మనము ఏమడుతుంది దేవుని మనకి వినే చెవులు మనకు అనుగ్రహించుకుని మనం దేవుని అడగాలి అండ్ దేవుని యొక్క మెల్లని స్వరం మనకి మెల్లగా వినబడుతుంది మనకు వింటా ఉంటాయి చూడండి మనమంట మన తొమ్మి చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు మనము మన దేహాన్ని గాయపరిచే మన దేహాన్ని చంపు గురించి భయపడుతుంటారు కదా కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండే కీర్తనలో ఐదో వచ్చినప్పుడు రాతి వేళ కనుక భయం ఉన్నకైన పగటి వేళ ఇక్కడ కదా రాత్రి వేళ కనుక భయం మునకైనాను పగటి వేళ ఎగురు బాణ బాణమునకైనాను చీకటిలో సంచరించే తగులకైనాను మధ్యాహ్నం పారుచే రోగములకైనా నీవు భయపడకూందువు అని అంటున్నారు చూడండి ఈ వాక్యం మనకి ఎంత ఆదరణ కదా మరి ఇప్పుడు చెప్పండి దేవుని అందు వాళ్ళు మనం ఏ విషను మన దేహాన్ని చంపు వాళ్ళకి మనం ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజులు మనకి శ్రమ దినాలు కాబట్టి ఎక్కడ విషయా అనేవాళ్ళు ఉంటారు కదా శ్రమలు ఉంటాయి కాబట్టి మన వాక్యాన్ని గుర్తు చేసుకొని మనం ఎంతో బలం పొద్దుకోవచ్చు ఇంకోటి చిన్నది లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే మనమంట మన మీ ఆత్మలను మీ ఆత్మయ జీవమును శరమును కదా ఏసు ప్రీసు ఏంటంటే ఎట్లా ఉండాలంట నిందారహితంగా ఉండాలంట అట్లా మనం అట్లా మనం ఉండాలంటే ఎంతో జాగ్రత్త కదా ఆయన రాక సమయంలో మనం నిందారవుతాం ఉండాలంట మనం ఎంత మనము సేవ చేసి రాత్రి పాకులు ప్రార్థించి ఉపాసన ఉండి దేవుడు రాక టైంలో కదా నిందా కలిగి ఉంటే ఏమి లాభం చెప్పండి కదా నిందా పాలు కాకుండా ఉండాలంటా ఏ నింద ఉండదు మనలో ఆయన రాకుండా టైంలో కాబట్టి నోటి వల్ల ప్రతి విషయము జాగ్రత్తకులు నడుచుకోవాలి కదా కదా మన లోపల ఏది కూడా ఉండదు సాత్వికము దీన మనసు దయాలత్వము ఇవే కదా మనలో ఉండాలి కాబట్టి మనము ఏమి ఇక్కడ మనం మన శరీర ఆత్మజీవం ఊటిని అంటే మనం అంటా కాపాడుకోవాలి కదా వాటి మీద ఏం నిందలేక మనం నడుచుకోవాలి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అయితే చూడండి నేను ఇంకా చాలా రాస్తున్నాను వాక్యం కానీ నాకు టైం అయిపోతుంది నైన్ ఫార్టీ టు టైం ఓకే మరి ముగిస్తుంది చూడండి మరి మరి ఈ రోజు దేవుడు మనకి శ్రమల గురించి మనకు మాట్లాడి మన భయం గురించి దేనికి భయపడుతున్న గురించి మాట్లాడి పాపం విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు దేవుడు ఈ రోజు కదా కాబట్టి మనం ఎట్లున్నా మనం మనం అందరం పరీక్షించుకుందాం మళ్ళీ ఒకసారి కదా ఎందుకంటే మనం ఉండే లోకంలో మనం మన మధ్యలో మనుషుల వల్ల కొన్ని కొన్నిసార్లు ఓపిక సహా నశిస్తూ ఉంటుంది సహాయం నశిస్తూ ఉంటది మనకి కదా కాబట్టి దేవుడు ఏమంటున్నాడు కదా మనం అంట కలిగి ఉన్నాడంట శ్రమ రావటం వల్ల మనకి ఏమవుతుందంట తగ్గింపు వస్తుంది శ్రమ ఉన్న వారి పట్ల శ్రమ వరకైతే వారి పట్ల అంట దేవుడి యొక్క దృష్టి దేవుడు ఇందాక మనం క్రీతనంగా నేను కదా కాబట్టి అది ఎవరు ఎన్ని శ్రమంలో ఉంటారు అయితే మనకి తెలియదు కదా మనము మన గురించే మనకు తెలుసు మనకున్న శ్రమలు కానీ ఇతరులు ఎవరింత శ్రమలో మనకు తెలియదు కాబట్టి దేవుడు మాట్లాడుతుండొచ్చు నేను అనుకుంటున్నాను ఇంకోటి ఈ లోకానుసారంగా పాపంలో ఉంటారు కదా అందు కూడా మాట్లాడతారు కానీ ఆ పాపం మాత్రం అస్సలు ఆ జీవితం మాత్రం అస్సలు ఉండకూడదు అంటున్నారు దేవుడు కదా పాపంలో జీవితం మరణం మనకి ఇదంతా మనకు అందరికీ తెలుసు మరి తెలుసు అని చెప్పి దేవుడు మళ్ళీ మాట్లాడకుండా ఉంటాడు మళ్ళీ మళ్ళీ కూడా మాట్లాడతాడు దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు దేవుడు ఉదాస్తేనే ఉంటాడు మనం ప్రతి విషయం మనం బలపరుస్తూ ఉంటాడు దేవుడు కాబట్టి మరి మరి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాము స్తోత్ర ప్రభావం పరునా దేవా విశ్వ ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నా దివా మరి మరి మేము శ్రమలకు భయపరచమా దేవా మేము భయపడటానికి వీల్లేదు ప్రభావ మీరు మాకు తోడే ఉన్నారు కాబట్టి మేము దేని గురించి చింతించడానికి వీల్లేదు భయపడటానికి వీల్లేదు ప్రభ మాతో మీరు ఈరోజు మాట్లాడిన ప్రభాతండి దివామికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఎవరైనా ఏమైనా ప్రభా మరి సమస్యలు ఉన్నారా ప్రభా వారిని దర్శించిన ప్రభాతండి పాపంలో ఉన్నారా వారిని దర్శించిన ప్రభాతండి అయ్యా ప్రభా మేము ఇంత మంచిది మేము ఇంతకాలం జీవించి ప్రభా వచ్చే సమయంలో ప్రభావ మేము నిందారైతగా ఉంటే ప్రభావ లాభం ప్రభ తండ్రి మమ్మల్ని క్షమించని పవ మీరు వచ్చే సమయం తండ్రి మరి ఎంత తగ్గరుంది కాబట్టి మేము మేము అన్ని విషయాల ప్రభావం నిందారహితంగా ఉండలాగా ప్రభావా మాకు సహాయపడని పవ తండ్రి మాకు తోడిని నడిపించండి పవ తండీ మీకు వందనాలు చేస్తాం వచ్చిన ప్రతి వారిని కూడా ఆశీర్వదించండి పవ దేవా మరి మీ సేవలో ప్రభావి గ్రూప్ నుంచి ఎవరైతే గ్రూప్ లో వాక్యాలు చెప్పాలి ఎవరైతే ప్రభావ మీ సేవలో బయట వాడబడుతున్నారో మరికి మీరు తోడు అపదించని ఈ గ్రూప్లో బదలపరచనే దేవా మరి యొక్క దినాలు మంచి లేవు ప్రభాతం సహాయపడిన దేవా మరి వార్త పకరించే వారికి దేవా తండ్రి వందనాలు చూసిన ప్రభాతండి దేవాది దివా నీకే స్తోత్రం అయినా స్థుతి ఘనత మహిమ ప్రభాములు యుగ నీకే కలుగునాక ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి రవన్న ప్రేజ సిస్టర్ ప్రేజ్ రాజ్ సార్ ఓకే సార్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ కేబిపిఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ ఇంకెవరైతే ఈ పాల్గొనలేదో వాళ్ళందరికీ ఈ ఈ వాక్యాలింటి ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడేందునిగాక ఆ మెయిన్ ప్రేజ్లా సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రేజ్లాడ్ ప్రెజరాజ్ ప్రెజ్ రాజ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రేజ్లాడ్ ప్రేజ్లాడ్ ందాకీ ప్రైలా